రాముకే భరోసా జీనా అని అంటారు మహాత్ములు హృదయంలో రాముడు ఉన్నాడు ఆ రాముడు భరోసా మీద నేను బతికేస్తున్నా ఈ బ్యాంక్ అకౌంట్లు ఇన్సూరెన్స్లు వీటి భరోసా మీద అవి ఉంటాయి వాటి భరోసా మీద బతకట్లేదు ఆ రాముడు భరోసా మీద బతికేస్తున్నా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా బతకాలి కదా కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం రియల్ ఎస్టేట్ వాళ్ళు బతకాలి కదా కాబట్టి ఇల్లు కోలు పెట్టడం కొడుకులు కోడళ్ళు నాన్న కొంత డబ్బు మూట కట్టాడంటే సంతోషపడతారు కాబట్టి ఏదో ఫిక్స్ ఇన్ డిపాజిట్ వాళ్ళకి అప్పచెప్పడం వాళ్ళకి అప్పచెప్పడం కోసం పెట్టడం ఇవన్నీ ఉంటాయి మన కోసం కదా మనకి ఏమీ అక్కర్లా ఎందుకంటే మనకి హృదయంలో ఈశ్వరుడు కదండి హృదయంలో ఉన్న ఈశ్వరుడు మీకు భోజనం వండి పెడతాడంటే పెడుతున్నాడు యూట్ ఈజ్ నాట్ గెట్ ది పాయింట్ హీ ఈస్ డూయింగ్ ఇట్స్ ఆల్ ది టైం హీ ఈస్ డూయింగ్ యూ ఆర్ మిస్సింగ్ విహోల్ పాయింట్ అనేటువంటి ఒక అదమ్యమైన భరోసా అది దాన్ని అనన్యోగము అని అంటారు అటువంటి అనన్యోగము అది మనస్సుకి గొప్ప బలం మనోబలం అంటారు మనోబలం ఎడారిలో పడేసినా కూడా భయపడ్డాడు ఆ మనోబలంలో ఉంటాడు దేవుడు ఉన్నాడు నన్ను కాపాడేవాడు అనే మనోబలంలో ఉంటాడు స్వామి వివేకానంద త్రివేంద్రం రైల్వే స్టేషన్లో దిగాడు రైలు హౌరా టు త్రివేంద్రం ఓ రైలుంది ఎగ్మోరు మద్రాసులో దిగే ఎగ్మోరు దగ్గర మరో రైలు మారి వెళ్ళాలి త్రివేంద్రంలో దిగాడు త్రివేంద్రమ్మో లేకపోతే ఎక్కడో తిరుచినాపల్లో ఎక్కడో దిగాడు దిగితే రాత్రి పదకొండు భోజనం లేదు రైలు అల్లా పోతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మంచినీళ్లు రైలు స్టేషన్ ఆగినప్పుడు మంచినీళ్ళు కాగేటప్పుడు భోజనం చేయలేదు రాత్రి పదకొండింటికి భోజనం ఏం చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది భోజనం కళ్ళంబాట కళ్ళు తిరుగుతున్నాయి నేరస్థానికి అక్కడ ఒక బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద కూర్చున్నాడు పొద్దున్న తెల్లారాలి పొద్దున్న ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి భిక్ష చేయాలి ఈ లోపల ఆ స్టేషన్ మాస్టర్ అయ్యా ఎవరలే అన్నాడు అంటే నేను ప్యాసింజర్లు లేవా అంటే చూడు క్యారేజీలో మనిషి భోజనం మిగిలి ఉంది భోజనస్తావా అని అడిగి దా చేయండి ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడు భోజనం పెడతడా పెట్టడా పెడతా కాబట్టి అటువంటి ఆ భరోసా ఎందుకంటే ఈశ్వరుడు విశ్వరూపుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు మీరు భరోసా చేయదగ్గవాడు కూడా పైగా దేవ ప్రకాశస్వరూపుడు ఆయన తప్ప నాకు వేరే ఆశ్రయము లేదు అది అనన్యోగము సమాధిన మాంధ్యాయంత చింతయంత ఈశ్వరుణ్ణి సమాధి అంటే ఏకాగ్రత అని అర్థం ఇది హఠయోగ సమాధి కాదు హఠయోగ సమాధిలో అలాంటివి కాదు వేదాంత సమాధి వేదాంత సమాధి అంటే సింపుల్గా చెప్పాలంటే ఏకాగ్రత ఏకాగ్రత అంటే కొంచెం బరువుగా ఉండి పదం అంతకంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫోకస్ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఫోకస్ పెట్టాలా అక్కర్లేదా ఫోకస్ అంటే మనస్సును లగ్నము చేయుత మీరు ఏ పని చేస్తున్నా ఫోకస్ ఉండాలి అక్కర్లేదా ఫోకస్ ఎలా ఉండకపోవడం అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా కారు నడుపుతో సెల్ ఫోన్ మాట్లాడారనుకోండి ఫోకస్ ఉంటుందా కారు నడుపుతో సెల్ ఫోన్ మాట్లాడితే ఫోకస్ ఉండదు భోజన చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడారనుకోండి ఫోకస్ ఉంటుందా ఉండదు భార్య ఏదో చెప్తుండగా సెల్ ఫోన్ తీశారనుకోండి ఆవిడ ఏమనుకుంటుంది ఎలాగా నేను మాట్లాడుతుంటే మధ్యలో కాంటెక్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ నువ్వు నన్ను పెళ్ళాడేవా సెల్ ఫోన్ నిన్న దే ఫోకస్ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ లేకపోవడం అన్నది మల్టైటాస్కింగ్ అంటారు ఏ పని సక్రమంగా చేయలేకపోతాడు అన్నీ చెడగొట్టు పెడతాడు మనస్సు కటావికలు అవుతుంది అంటే మొక్కలు మొక్కల కింద అయిపోతుంది మనస్సు స్పిట్ అయిపోయి అన్ని జి వైపులా జంప్ చేస్తూ ఉంటుంది అది పద్ధతి కాదు అలా ఉండకూడదు ఎలా ఉండాలి ఫోకస్ ఉండాలి సమాధి అంటే ఫోకస్ మనస్సును లగ్నము చేయుట భోజన చేస్తున్నారంటే ఇది నేను మీకు దృష్టాంతం చెప్తా ఓ మహాత్ముడు ఒక ఆయన ఓ జన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు జన్ మాస్టర్స్ ఉంటారు కదా వెళ్ళి మీకు మెరకిల్ సేవన తెలుస్తున్నాను వెళ్ళాడు వీళ్ళకి మెరకిల్ మాంగరింగ్ అది ఒక మానసిక బలహీనత మెరకిల్ కావాలి వాడికి అంటే ఏంటి ఏదో చేస్తుంది భగవద్గీత పాఠం చెప్తానంటే నాకు అక్కర్లేదు మిరకులు ఏమైనా అంటే పరిగెత్తి కోసం దిమాగ్ నెయ్యి అయినా క్యాక కేకరే సో అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే మరి అలాగే ఉంటుంది అజ్ఞానం అంటే అలాగే మెరక్కిలు కావాలి ఏమిటి మెరక్కిల్ రా ఏదో చెప్తాడు నీళ్ళ మీద నడుస్తానంటే అందరూ దమదవుతారండి నీళ్ల మీద నీళ్ల మీద నడవడం ఏంటండి అర్థం ఉందా నీటికి కొంత బాయన్సీ ఉంటుంది కొంత బరువులు లేపుతుంది షిప్పు మన నీళ్ల మీద నడుస్తుందిగా ఓ గుండు తీసి నీళ్ళ వేస్తే మీద తేలుతుందా అది పడిపోతుంది దాన్ని సాగ నిప్పుల్లో పెట్టి సా సాగతీసి వేస్తే ఏమవుతుంది నేచర్స్ లాస్ కొన్ని ఉంటాయి దాంట్లో మీరు ఇప్పుడు మాయన్ సివిలైజేషన్ అని ఒకటి బ్రెజిల్ మెక్సికోలో వాళ్ళకి రబ్బరు బంతి వాళ్ళకి రబ్బర్ ట్రీస్ ఉన్నాయి వైల్డ్ రబ్బర్ ట్రీస్ ఉండేది ఒకప్పుడు ఆ రబ్బర్ ట్రీస్ అంతటా అది ఆ లిక్విడ్ యూజ్ నేల మీద పడింది ఆ చుక్క చుక్క చుక్క పడింది ఆ చుక్కలు పడ్డా ఆగిపోతే ఈ పడ్డదంతా ఓ ముద్ద కింద తయారై డ్రై అప్ అయ్యింది ఎవడో ఏం చేశాడు ఈ ముద్దను తీసుకుని ఇలా అంటే అది జంప్ చేసింది బంతి రబ్బరు బంతి మెర కేజ్ మెరక్ నా ఈ రోజున మనకి తెలుసు మనం రబ్బరు యొక్క క్యారెక్టర్స్ ఎలాస్టిసిటీ ఇటువంటి సైన్స్ మనకి తెలిసింది రబ్బరు బంతి పిల్లలు ఇలా ఇల్ల అంటారు చూడండి అది మెరకిల్ అని గెలిగిన మెరకిల్ మాయన్ సివిలైజేషన్ మొత్తంలోకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రికార్డ్ అయిన మెరకిల్ని ఏమిటో తెలిసినా ఇది అబ్బరు ఉంది అది మెరకిల్ ఉందండి కాబట్టి సమాధి అంటే ఇక మనస్సును లగ్నము చేయుట ఆ జర్మాస్త్రం అడిగారు మీకన మెరకుల్ తెలుసిన అంటే నేను రెండు మెరకిల్స్ చేయగలను అని చెప్పాను you told you apart when i take tea i take tea that is one minute when i talk with you i talk with you that is the second minute and then we did anna what will happen you say you do it you take tea for me tea tagapulu tea tagale in gapane cheyipodu please note thinking is an action thought is a movement Thought is an action. A till school. Teet aage apudu. Teet aageale. Unkei pani chaykole. Chaygalavaan ingele. Teet sipche saidronu morsi pulu. Nain chayele reen. Zen master nandu. Nain amirakil chayaskanan jipadu. He chay mirnaak meriputa raamirakil. Aha meriputa. Ja, Jairoon. Adhi first miracle. Second miracle. When I talk with you, I talk with you. What is the second miracle? మనం మాట్లాడుతూనే మనస్సు ఎక్కడికో పోతుంది ఎదరువాడు చెప్తుంటే మనం వినపడినా మనకి వినపడినా వినపడదు మన మనస్సు ఎక్కడ ఉంది వాడికి అర్థమైపోతుంది ఏమంటే మీరు నా మాట వినట్లేదండి అంటే మీ మనస్సు ఎక్కడో ఉందంటే కోప్పడతాడు కూడా అది సెకండ్ డైరెక్టండి కాబట్టి మనస్సుని లగ్నము చేయుక ఫోకస్ అంటారు సంస్కృతంలో లగ్నము చేయుక దట్ ఈజ్ వేదాంతిక్ సమాధి కానీ మనస్సును లగ్నము చేయటం అంటే అర్థం ఏంటో తెలుసునండి మనస్సు కాస్త అమనస్ అయిపోతుంది చలనం ఉండదు కదా లగ్నం చేశారంటే ఇంకా కదలిక ఉండదు ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోతే మనస్సు అమనస్సు అయిపోతుంది మనస్సు అమనస్సౌట అంటే చైతన్యం అయిపోతుంది అదే సమాధి అంటారు చిత్ సమాధి అంటారు చిత్తము కాస్త చిత్ అయిపోతుంది చిత్తులో కదలికొస్తే చిత్తమైంది తప్రచయం చేరిస్తే చిత్తమైంది తప్రచయాన్ని తీసి పనిస్తే చిత్తే చిజ్ఞానే అనే ధాతువు ఈ ద్వర్ణము పూర్తి చిత్ అది వస్తువు ఉన్నదే అది దానికి తప్రచయం చేస్తే చిత్తం అవుతుంది తప్రచయం తీసిస్తే మళ్ళీ చిత్తులోకి వెళ్ళిపోతారు అంటే చిట్టు నుంచి మనస్సు మనస్సు నుంచి చిట్టు చెల్లా ఉన్న చిత్తు మనస్సు ఏకాగ్రమైన మనస్సు లేకపోతే సంలగ్నమైన మనస్సు బాగా ఫోకస్ అయిన మనస్సే చిట్ అవుతుంది ఆ చితే పరమాత్మ కాబట్టి ఇది వేదాంత సమాధి చిత్త సమాధి కాదు ఇది చిత్సమాధి ఆ చిత్సమాధి రూపమైనటువంటి సమాధితోటి మనం ఈశ్వరుణ్ణి ధ్యానించాలి మాం ధ్యాయంత జై చింతాయాం అని ధాతు అంజన చింతయంత అంటారు అంటే ఈశ్వరుణ్ణి లగ్నమైన మనస్సుతో భావన చేయాలి అంటే మెడిటేట్ చేయాలి అని అర్థం మెడిటేషన్ కాబట్టి ఇక్కడ ఉపాసన యొక్క స్వరూపము మెడిటేషన్ ఉపాసన పేరు చెప్పి అలర్ చేయడం కాదు మెడిటేషన్ సైలెన్స్ మనిషి యొక్క వికాసము అంటే ఎదుగుదల అంతరంగం ఉన్నందు ఎదగాలి ఊరికే డబ్బు ఎదుగుదల అది ఎదుగుదలే కాదు సపోజ్ మీ దగ్గర లక్ష ఉంది పది లక్షలు మీరు బాగా ఎదిగాడున్నాయి ఏమీ ఎదగలేదు దట్ ఈజ్ నాట్ ఏ గ్రో టల్ చూడండి మీరు మీరు పెద్దలు ఇప్పుడు లక్ష ఉన్నవాడు పది లక్షలకి ఎదిగాడంటే డిడ్ నాట్ గ్రో ఎనీథింగ్ ఎందుకంటే ఇంత పచ్చడి అన్నమే తినేది లక్ష ఉన్నప్పుడు పచ్చడి అన్నమే పది లక్షలు కాదు కోటు ఉన్నా కూడా పచ్చిడన్నమే తినేది దీంట్లో ఎదిగేది ఏమి లేదు ఎదగడం అంటే అంతరంగ వికాసమే వికాసం నువ్వు మన వాళ్ళు డెకరేట్ చేస్తారు దీన్ని డెకరేట్ చేస్తారు హెడ్ని డెకరేట్ ఏం డెకరేట్ చేస్తారు దీన్ని ఏం డెకరేట్ చేస్తారు దీన్ని డెకరేట్ చేయడం దీన్ని కాదు వివేకం ఉండాలి వివేకం విజ్ఞానం అది డెకరేషన్ అంతేగాని ఈ భూషణములు పై పై పెట్టుకున్న భూషణాలు ఏమి డెకరేట్ చేస్తారండి హెడ్ని ఎలా ఏం డెకరేట్ చేసినా అలాగే ఉంటుంది దాని గురించి ఇంక చెప్పేది ఉంది లోపల ఉండాలి డెకరేషన్ కాబట్టి అంతరంగ వికాసము రావాలి అంటే మెడిటేషన్ ఇస్ ది అంతరంగంలో వికాసం ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అది భక్తి అంటే దానికి ధ్యాయంత ఉపాసతే మెడిటేషన్ ఇస్ ది వే మెడిటేషన్ మీరు చేస్తే ఆ క్యారెక్టర్ని ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని చాలా గాఢంగా ప్రభావితం చేస్తుంది మీరు రోజు గంట పూజ చేశారనుకోండి మనస్సు లగ్నం కాకుండా విక్షేపరూపంగా గంట పూజ చేశారనుకోండి మీరు పదేళ్ళు అలా పూజ చేసినా మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు అదే లోభము అదే ద్రోహ బుద్ధి అదే ద్వేషము అదే లంచగొండిదనము అదే రక్షణ అన్నీ ఉంటాయి ఏమీ మార్పుకోలేదు పది తీర్థయాత్రలు చేసినా అలాగే ఉంటాయి ఏమీ మార్పుకోలేదు కానీ రోజు ఐదు నిమిషాలు సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఫైవ్ మినిట్స్ వన్ వీక్ ఫార్టీ డేస్ ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఫార్టీ డేస్ ఫోర్ ఇంటూ టెన్ యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ లేనీ యూఆర్ ఏ డిఫరెంట్ పర్సన్ వైరాగ్యం వస్తుంది ఈ సాంసారికమైన విషయాల మీద ఆగ్రహం ఉండదు మేము ఇది తీసేసుకుంటామండి మీ దగ్గర అది మేము తీసుకుని మాకు కావాలి అని ఇంకా కనపడకు డిస్టర్బ్ చేయకపో వైరాగ్యం వస్తుంది నాన్నగారు మీరు ఇంకా ఊరికే ఇంకా ఇంటి వ్యవహారాల్లో కలగజేసుకుంటూ మీరు గేట్ చదువుకోండి అని కొడుతున్నాను అనుకోండి సరేనన్నా అలాగేరా నేను గదిలో ఉంటాను రోజు భోజనం ఏర్పాటు చేయమ్మా నేను ఇంకా భగవద్గీత ఇంకే ముట్టుకోండి పెద్ద వికాసం అంతరంగ వికాసం కాబట్టి కర్మ వల్ల మీకు అంతరంగ వికాసం రాదు కర్మ బాహ్యమణంలో ఆ కర్మ మీరు మోటివ్ని క్యూర్ కర్మ వికసిస్తుంది తప్ప రివర్స్ డైరెక్షన్లో వర్కౌట్ అవడం కొంచెం కష్టం కొంచెం కష్టంగా చాలా కష్టం అంకేతనే కర్మణ్యోగాధికారిస్తే మహా ఫలషు కదా చన అంతరంగంలో మొదలుపెట్టాలి ప్యూరిఫికేషన్ కామనను ప్రోసిపూర్చాలి కర్మ చేసుకున్నప్పుడు కూడా కామన లేకుండా కర్మ చెయ్యి ఫలాసక్తి లేకుండా కర్మను చెయ్యి కర్మ ప్యూరిఫై చేసిన మాటైతే ఇంకా మరి ఫలాసక్తిని ఎందుకు విడిచిపెట్టడం ఫలాశక్తి పెట్టుకునే చేయొచ్చు కదా కర్మ ప్యూరిఫై చేయడం కర్మ బహిరంగం బహిరంగమైన కర్మ ప్యూరిఫై చేయదు కనుక ధ్యాగంత మెడిటేషన్ ఆ క్యారెక్టర్ని చాలా డీప్గా ఎఫెక్ట్ చేస్తుంది క్యారెక్టర్లో రజోగుణము తమోగుణము అని రెండు దోషాలు ఉంటాయి తమోగుణం అంటే సోమరి ధనము తర్వాత కొన్ని అవలక్షణాలు ఉంటాయి అవి కూడా రజోగుణమే తిండి పో తిండి ఆహారం మీద వెర్రి మమకారము తీవ్రమైన ఆగ్రహము ఆహారము ఇవన్నీ కూడా తమో గుణ లక్షణాలు అవి ఎలా పోతాయి నోరు కట్టేసుకుంటే పోవడం అలా కట్టేసుకోలేదు ఆ అట్రాక్షన్ అటాచ్మెంట్ అలా మిగిలిపోతుంది మెడిటేషన్ చేస్తే పోతుంది ఇంకేతనే ఈ ఆల్కహాలిక్ సెనానిమస్ ఉంటుంది అనే ఆల్కహాలిక్స్ ఉంటారు వాళ్ళు ఆల్కహాల్ విడిచిపెట్టలేక చాలా కష్టపడుతూ ఉంటారు వాడి కనుక బాగుపడాలి ఆల్కహాల్ విడిచిపెట్టాలనుకుంటే వాడికి చెప్పి పాట వాడిని ఇన్స్టిట్యూట్లు జాయిన్ చేసుకుంటారు ఇన్ ఇన్ ఇన్ హౌస్ అక్కడ మీరు రెసిడెంట్గా ఉండాలి వన్ వీక్ నుంచి వన్ మంత్ దాకా ఉంటుంది వాళ్ళు వాళ్ళకి లెక్చర్స్ కొంతమంది స్వాములను కూడా తీసుకెళ్ళి లెక్చర్ ఇప్పిస్తూ ఉంటారు ఇండియాలో ఎలా ఉండగలిగింది కానీ యూఎస్ఏలోనూ అక్కడ చాలా యాక్టివ్గా ఉంటారు ఐ నో సమాప్తం ఇప్పటి చోపరా ఓ పుస్తకం కూడా హోట్రాసేది ఏమి ఇప్పటి చోపరా అంటే ఇది స్పిరిచువల్ గురువు బిగ్ మ్యాన్ సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఆల్కహాలిక్ సెనానమస్ని యాజ్ చేసుకుంటారు బ్యాచ్ ఓ ముప్పై వీళ్ళకి రోజు పొద్దున్న సాయంకాలం క్లాసులు ఉంటాయి తొమ్మిదింటికి క్లాసులు ఉంటున్నాయి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కంటే ముందు మెడిటేషన్ ఉంటుంది ఎడూ మెడిటేషన్ శ్రవణం చేయాలి ధ్యానం చేయాలి అప్పుడే క్యారెక్టర్లో ఆ బలిమ ఆ బలి బలం ఆ పటిమ ఆ ఛావ వస్తుంది ఎందుకంటే ఒక వ్యసనం నుంచి బయటపడాలంటే బాగా బలంగా ఉండాలి మనోబలం ఎక్కువగా ఉండాలి వ్యసనము అంటే మానసిక బలహీనత ఏ వ్యసనం వాడికి తెలుస్తూ అయినా విడిచిపెట్టలేదు మానసిక బలహీనత ఫిజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫిజికల్ ఎఫెక్ట్ మందు వేస్తారు మనస్సుకి మెడిటేషను శ్రవణము వాళ్ళు రెండు క్లాసులు వినాలి మెడిటేషన్ చేయాలి దేవికలు నార్మల్ వాళ్ళు చాలామంది నార్మల్ కొంతమంది అవ్వకపోవచ్చు కాబట్టి తమో గుణమును ధ్యానము పోగొడుతుంది రజోగుణమును ధ్యానం పోగొడుతుంది రజోగుణం అంటే ఒకటి మల్టీ టాస్కే ఒక సెల్ ఫోన్ కొంతమంది రెండు సెల్ ఫోన్స్ పెట్టుకుంటారు ఇటు ఒకటి ఇది కాదని అది అది కాదు ఇలా తిప్పేస్తూనే ఉంటాడు ఈ నెంబర్ ఓ నెంబర్ తగ్గే తగలలేదనుకోండి కదా అప్పుడు ఇంకో నెంబర్ తగ్గటా అరే తగులుతూ నువ్వు వెయిట్ చేయ ఫోన్ చేసి ఇందాక ఫోన్ చేస్తే నువ్వు లేవేటి ఎందుకు లేడు ఉన్నాడు వాడు ఇంకేదో ఫోన్లో ఉన్నాడు నీలాంటి వాడే వాడు ఈ రకంగా మల్టీ ఇది రజోగుణం కామన్ అది డిజైర్స్ ప్లింటి ఆఫ్ డిజైర్స్ రజోగుణం అంటే ఎంత డౌన్ ధనం ఉన్నా ఇంకా వస్తే బాగుందనుకుంటా రజోగుణం అవినీతింతా రజోగుణమే రజోగుణం తమో గుణం కాంబినేషన్ వెరీ అన్ఫార్చునేట్ మెడిటేషన్ ఈ రజోగుణ తమో పోగొట్టి మనిషి యొక్క అంతరంగ వికాసానికి ఉపయోగిస్తుంది భక్తి అంటే అంతరంగ వికాసం భక్తి అంటే అల్లరి కాదు నేను ఇప్పుడు ఒక పదిసార్లు అనుకుంటానమాట అల్లరి చేస్తే భక్తి అవ కనుక ఆ విధంగా ఎవరైతే నన్ను ఉపాసన చేస్తారో మెడిటేషన్ గురించి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది సమయం వచ్చినప్పుడు చెప్తాను తేషా మహంసముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాయ్యావేశితేత ఏం గవతారిక శంకరుడు తేషాం కిం వాళ్ళకి ఏమవుతుంది కానీ ఇంత హడావిడి చేయించావు మా చేత నువ్వు ఏమో ఏమిటొస్తుంది తేషాంకి అనన్యోగము ధ్యానము మనస్సు యొక్క ఏకాగ్రత లగ్నము ఒకట ఫోకస్ ఆఫ్ అటెన్షన్ తర్వాత ఏమో సర్వకర్మలను ఈశ్వరార్పణముగా చేయుట ఇంకొకటి ఉంది సన్ మత్పరాహ నుండుట ఇన్ని ఇన్ని ఘన ఘనములైన లక్షణాలని మేము సంపాదించామనుకో సపోజ్ ఏమవుతుందన్నమాట ఏమవుతుందంటే సముద్రత్త సముద్రత అంటే లుప్తు ఈశ్వరుడు వారిని అహం నేను నేనంటే ఈశ్వరుడు తేషాం వారిని వారికి అంటే వారిని కర్మణ సృష్టి వారిని సముద్ధర్త తప్పక ఉద్ధరించగలడు లుట్ హర్త ఉదు హర్త ఉద్ధర్త లుట్ తప్పక ఉద్ధరిస్తాను ఉద్ధరించడం అంటే ఏమిటో తెలుస్తున్నాండి ఒకడు మునిగిపోతున్నాడు మునిగిపోతుంటే ఒక చూసి జంప్ చేసి జంపు చేసి ఈదుకుంటూ వెళ్ళి వాడి పిలక పట్టుకుంటాడు పిలక అంటే జుట్టు పట్టుకుంటాడు జుట్టు పట్టుకుని పిల దాటిస్తాడు దాన్ని ఉద్ధరించుట ఉదు హత ఉదు పైకి లాగుట ఉదు అంటే ఉదకము నుండి మునిగిపోతున్నప్పుడు నీటి నుండి పైకి లాగుట సమ్ బాగా లాగుతా సముద్రం నుంచి వాడు సముద్రంలో మునిగిపోతున్నాడు మానవులు సముద్రంలో ములిగిపోతూ ఉంటారు ఏమిటా సముద్రము సంసార సాగర సంసారమే సముద్రం ఏమండి సంసారం సముద్రమని ఆ వర్ణన ఎంత అప్రోప్రియేట్గా ఉందో చూడండి ఎందుకంటే సంసారంలో ఎవ్రీబడీ ఈజ్ అన్ హ్యాపీ ఎవ్రీవన్ ఈజ్ మీకు ఎలా తెలిసినాడంటే మీరు చూడండి సమాజంలో ప్రతి వాడు హ్యాపీనెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడా లేదా ప్రతివాడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఆరోగ్యం ఉన్నవాడు ఆరోగ్యం లేనివాడు కుటుంబం ఉన్నవాడు ప్రతి వాడు ఆనందం కోసం సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాడా అంటే దాన్ని మీకు ఏం తెలిసింది ఎవ్రీబడీ ఈజ్ స్ట్రగిలింగ్ ఫర్ హ్యాపీనెస్ విచ్ ఓన్లీ ప్రూవ్స్ దట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫండమెంటల్లీ అన్ హ్యూమన్ బీయింగ్ని ఫండమెంటల్లీ అన్హ్యాపీ అని వర్ణించాడు భగవాన్ బుద్ధుడు అలాగే వర్ణించాడు శ్రీకృష్ణుడు అలాగే వర్ణించాడు అనిత్యం అసుఖం లోకం ప్రాప్త్య ధ్వజస్వమా అంటాడు ఒక చోట తొమ్మిదో అధ్యాయంలో అక్కడ అరే నువ్వు ఉన్న లోకము నుంచి సవా ఈ సంసారము ఇది అనిత్యము అసుఖము అది నిత్యము కాదు సుఖము కాదు దాంట్లో నీకు తుమ్ము బచేగా నహి దాంట్లో నువ్వు బచ్చి బచ్చి జాన అనే అంటే రక్ష రక్షణ నీకు లభించదు కాబట్టి నువ్వు సంసారాన్ని భజించవద్దు నన్ను భజించు మాము భజిస్వా అని చెప్తాడు కాబట్టి మానవులు సంసార సముద్రంలో ఉంటారు ఏదో ప్రశ్న అడుగుతా చెప్పండి కుమార్తె వివాహమైన హ్యాపీగా ఉంటాడా వివాహం అవక అవనివాడు హ్యాపీగా ఉంటాడా కొడుకు ఉద్యోగం వచ్చిన వాడు హ్యాపీగా ఉంటాడా ఉద్యోగం రానివాడు హ్యాపీగా ఉంటాడు నిరుద్యోగ హ్యాపీగా ఉంటాడా ఉద్యోగం చేసేవాడు హ్యాపీగా ఉంటాడు గవర్నమెంట్ ఉద్యోగ హ్యాపీగా ఉంటాడా ప్రైవేట్ ఉద్యోగ హ్యాపీగా ఉంటాడా చెప్పండి ఎవడో హ్యాపీగా ఉండడండి మహాశయ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఎవడో హ్యాపీగా ఉండడు డాక్టర్ హ్యాపీగా ఉంటాడా ఇంజనీర్ హ్యాపీగా ఉంటాడు అమెరికా వెళ్ళిన వాడు హ్యాపీగా ఉంటాడా వీసా రాకి ఇండియాలోనే ఉండిపోయిన వాడు హ్యాపీగా ఉంటాడా అని అన్నాడు కానీ నేను చెప్తా పూజలు చేసిన వాడు హ్యాపీగా ఉంటాడా మాల్స్ తిరిగేవాడు హ్యాపీగా ఉంటాడా చెప్పండి మీరు బీ ఫేర్ ఊరికే సంసారంలో వాళ్ళని క్రిటిసైజ్ చేసి వదిలిపెడితే సరిపడదు పూజలు చేస్తూ ఉంటాడు ఇంకొకడేమో రోడ్లం పట బలాదూరు తిరుగుతూ ఉంటాడు వీళ్ళిద్దరిలో ఎవడు హ్యాపీగా ఉంటాడు పాలిటిక్స్లో ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడా పాలిటిక్స్ అసలు ముట్టుకొని వాడు హ్యాపీగా ఉంటాడా డబ్బు ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడా డబ్బు లేనివాడు హ్యాపీగా ఉంటాడా సంసార సముద్రం అనేది సంసార సాగరం దీంట్లో హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది ఇట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అన్హ్యాపీనెస్ వరల్డ్ ఏం చేస్తుందంటే మనకి వరి అంటే చింత భయం దుఃఖం శోకము భయం వాటిని మనకిస్తూ ఉంటుంది వరల్డ్ అదే ఇవ్వగలదు వరల్డ్ హ్యాపీనెస్ ఇవ్వలేదు హ్యాపీనెస్ ఆత్మస్వరూపం నుంచి రావాలి బయట నుంచి వచ్చి ఏమీ లేదు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ సంసారం సముద్రంలో మునుగుతో తేలుతో మునుగుతో తేలుతూ ఉన్నాడు వీడు వీడిని ఉద్ధరించా ఇంకొకడు ఉద్ధరిస్తాడు వీడిని ఇంకొకడు ఉద్ధరిస్తాడా వాడు మునిగిపోతూనే ఉన్నాడు వీడు వాడు ఇద్దరు ఒకరినొకరు ఉద్ధరించుకోవడం ఏమీ ఉండదు భ్రమ తప్ప ఉద్ధరించుకోవడమే ఏముండదు ఇంతే భ్రమ ఈశ్వరుణ్ణి శరణాగిత చేసినట్లయితే పైన చెప్పిన విధంగా నేను వాళ్లను ఉద్ధరిస్తాను తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ ఎప్పుడు ఉద్ధరిస్తావు భవామి ఇక్కడ సముద్ధర్త లుట్టు లుట్ అని భవామి కనపడింది నాకు ఇప్పుడు కనపడింది ఇందాక కనపడితే అలా ఉండివ్వండి కాదు సముద్రత తృచ్చే లెఫ్ట్ కాదు తృజంతమే ఉద్ధరించి వాడను అగుచున్నాను భవామి ఇందాక కనపడలేదు నాకు ఆ భవామి నేనే ఉద్ధరిస్తాను ఎప్పుడు ఉద్ధరించడం ఎప్పుడు న చిరాత్ నా వైపు నుంచి ఆలస్యం లేదు ఫ్రమ్ మై సైడ్ నో డిలే డిలే భక్తుడి వైపు నుంచే ఉంటుంది ఈశ్వరుడు వైపు నుంచి దిలే ఉన్నది ఎందుకంటే ఈశ్వరుని కృప సర్వవ్యాపకం ఎందుకని ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కనుక ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పుడు ఈశ్వరుని కృప కూడా సర్వవ్యాపకం అవుతుంది ఇది ఎలాగంటే మాయిశ్చరు అది ఎప్పుడూ ఉంది మాయిశ్చర్ ఎప్పుడూ ఆ మాయిశ్చర్ని పట్టుకోవడం మన వాళ్ళ మనం చేతన వాళ్ళు మనకి అలాగే గ్రౌండ్ వాటరు అంతటా ఉంది ఆ గ్రౌండ్ వాటర్ని ట్యాప్ చేయటం మనకి చేతన వాళ్ళు అదే గ్రౌండ్ వాటర్ వైపు నుంచి ఆలస్యం ఏం మన వైపు నుంచే ఆలస్యం మనం కొంచెం లోతుగా తమ్మితే దొరికేస్తుంది వీళ్ళు లోతుగా తవ్వడం చిన్న చిన్న గుంటలు అంతటా తీస్తుంది ఓ యాభై గుంటలు తీస్తుంది ఇక్కడ గుంటా ఇక్కడోగుంటా అక్కడ ఉంటా అక్కడ ఉంటా బ్యాంక్ అకౌంట్ పెడతాడు అదో గుంట దాని నుంచి వీడికి ఆనందం రావాలి ఓ ఇల్లు ఒకటి కడతాడు అది ఇంకో గుంట అక్కడి నుంచి ఆనంద ఈ గుంటల నుంచి ఆనందం ఏం కాదు ఆనందానికి సోర్సు ఆత్మస్వరూపం ఒక్కటి అక్కడ తవ్వాలి లోతుగా తవ్వాలి నీళ్ళు నుయ్యి తవ్వుకోవాలంటే బ్యాక్యార్డ్ అంతా చిన్న చిన్న గోతులు తీస్తే నీళ్ళు నెయ్యి తవ్వాలి నీళ్ళు రావు ఒక స్పాట్ ఫిక్స్ చేసుకుని అక్కడే తవ్వుకుంటూ పోవాలి తవ్వడం అంటే ఏమిటి మీరు తవ్వినప్పుడు ఎలా తవ్వాలి మీరు కానిదానిని తిరస్కరించుకుంటూ పోవాలి అప్పుడేమొస్తున్నాయి నీళ్ళు వస్తాయి అదేవిధంగా ఆత్మస్వరూపము కానిదాని తిరస్కరించుకుంటూ మీరు అలాగే ధ్యాన మార్గంలో ఉండిపోతే మీరు ఆత్మస్వరూపాన్ని పొందుతారు అదే ఆనందం కాబట్టి ఈశ్వరుడు ఆత్మరూపుడుగా హృదయంలో ఉన్నాడు కనుక ఆయనే ఈ సంసార సముద్రం నుంచి తప్పక ఉద్ధరిస్తాడు ఈ సంసారానికి మృత్యు సంసారము అని పేరు ఈ మధ్యమ పదలోపమాసం అంటారు మృత్యు యుక్త సంసార మృత్యువుతో కూడిన సంసారము మృత్యు సంసారము మృత్యువుతో కూడిన ఆ మృత్యువు అనేది ఆ సంసారం యొక్క మౌలిక లక్షణం మీరు సంసారాన్ని చూడండి పువ్వులు చూడండి పొద్దున్నే గులాబీలు మీరు కోసి టేబుల్ మీద పెడతారు సాయంకాలం అయ్యేప్పటికేమవుతాయి వాడిపోతాయి పువ్వులు వికసించేది వాడిపోవడం కోసమే అని ఎవడో కవి ఓ పాట ఒకటి రాశాడు కిల్టే హై బిఖర్లేకేళియే అంటారు ఎవడో ఓ కవి ఎక్కడో రాశాడు వికసించేది వాడిపోవట కొరకయే యవ్వనం ఉంటుంది ఆ యవ్వనం ఏమవుతుంది వృద్ధాత్మలకు వెళ్ళిపోతుంది కారే రాజులు రాజ్యములు కలుగలే గర్వోన్నతింబొందరే వారేరి కాల ప్రవాహంలో అన్నీ నశించిపోతాయి మృత్యువు ఈ సృష్టి యొక్క మౌలిక లక్షణం మంచి అందమైన పళ్ళు ఊడిపోతుంది ఊడిపోతాయి దంత సౌందర్యం అని చెప్పేసి ఫోటోలు తీసుకున్నటువంటి పళ్ళు ఊడిపోతాయి కేశములు తెల్లబడిపోతాయి పాలిపోతాయి నల్లగా తుమ్మిదల గుంపులాగా మిగనిగలాడుతూ ఉన్నటువంటి సౌందర్యమంతా ఈ కేశములలోనే కలదా అనిపించిన కేశములు ఏమవుతాయి పాలిపోతాయి రాలిపోతాయి ఎందుకంటే మృత్యువు ఈ సంసారము యొక్క మౌలిక లక్షణం మృత్యునా గ్రస్తం సర్వం సర్వము మృత్యువు యొక్క గుప్పిట్లో ఉంటుంది సర్వము డబ్బు పోగైకి అధికంగా అన్నాడు శ్రీకృష్ణుడు పరిగ్రహం చేయొద్దన్నాడు ఎందుక దర్శన నువ్వు పోగేసిందంతా నేను లాగేసుకుంటాను మృత్యుస్సర్వహరతాహం అనే ఫలోధ్యాయంలో వస్తుంది నేను సర్వాన్ని లాగేసుకుంటా నేను మృత్యుస్వరూపుడు అని కాబట్టి ఊరికే పోగేసుకుని ఎందుకు ఆయన ఎలాగో లాగేసుకునే దాన్ని పోగేయడం కూడా ఎందుకు సర్వాన్ని లాగేసుకుంటాను నేను మృత్యుసర్వహర తర్వాత ఇంకో మాట చెప్తాడు నువ్వు దేని మీద ఆసక్తి పెట్టుకోద్ద ఆసక్తి పెట్టుకోద్ద ఊరికే కొడుకుకోవడము మనవడము అంటూ ఫోటోలు దిగేస్తూ అలా అలా అంత అలాగా లంపటంలో దిగిపోవద్దు మీకు ఏమయ్యా ఏం తప్పేం తప్పేం లేదు నువ్వు మరీ ఎక్కువ ఆసక్తి పెట్టుకుంటే మరి లాగేసినప్పుడు నువ్వు గట్టిగా ఏడవలసి ఉంటుంది దానికి సిద్ధపడితే పెట్టుకో నేను పొన్ లాక్కుండా అన్నా అది కుదరదు నేను లాగేస్తా వృత్తి సర్వహర నేను లాగేయడం ఖాయం ఇప్పుడు చూసుకోమల్లా ఆసక్తి పెట్టుకుంటావా లేకపోతే కొంచెం నిర్లిప్తంగా ఉంటావా నిర్లిప్తంగా ఉంటావా మంచిది దట్ ఈస్ అ గుడ్ అడ్వాయిస్ కాబట్టి సృష్టి సర్వము కూడా మృత్యువు గ్రస్తమై ఉన్నది దీనికి ఏదో గ్రంథాల్లో చెప్తారు ఈ పాము కప్పని పుట్టుకుంటుంది కప్ప సగంధాన్ని నోట్లో ఉండేది సగం బయట ఉంది అంటే వెనకాల నుంచి పట్టుకుంది సగం వెళ్ళిపోయింది లోపలికి మిగతా సగం పాము మింగడానికి టైం పడుతుంది ఓ అరగంట టైం పడుతుంది ఈ కప్ప ఇంకా బతుకుంది ఆ పాము నోట్లో ఉండి బతుకుంది ఈ లోపల అలా పురుగు ఏదో వెళుతుంది వెళుతుంటే ఈ కప్ప ఏం చేస్తుందంటే ఆ నాలుకని ఇంత పొడుగు చాచే పురుగు ఆ కప్ప పావు నోట్లో ఉన్న కప్ప మనిషి ఆ కప్పయే ఏమీ తేడా పోలిక కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది మనిషి మృత్యువు నోట్లో ఉంటాడు మృత్యువు నోట్లో ఉంటాడు గుండె డెబ్భై రెండు బదులు నలభై రెండో ఏదో కొట్టుకుంటూ ఉంటుంది లేకపోతే డయాబెటీస్ ఉంటుంది టూ అంటాడు డయబీటీస్ అంటే అర్థమేటో తెలిసిన అది చుట్టూ ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ పిలుస్తూ ఉంటుంది రండి మీరు వెల్కమ్ దయచేయండి మీకు స్వాగతం అని చుట్టూ ఉండే ఇన్ఫెక్షన్స్ అందు పిలుస్తూ ఉంటుంది డయాబెటీస్ అంటే దాని అర్థం సో అలాగేదో వ్యాధిద్రస్తుడై ఉంటాడు డబ్బు పోగేస్తూ కప్ప అచ్చు కప్ప పాము నోట్లో కప్ప పాము అంటే మనిషి పాము నోట్లో ఉన్న కప్ప ఆ నాలుకని చాచి ఓ ప్రయత్నం అది చేస్తూ అలాగే వీడు కూడా ఏదో పట్టుకునే ప్రయత్నం చేస్తూ మనిషి అజ్ఞానం అలాగే అజ్ఞానం యొక్క నిలాస ఈ సంసార సముద్రము ఇంతటి దుఃఖభరితమైన సముద్రం నుండి ఎవరికి వాడు తనను తాను ఉద్ధరించుకునుట అనేది అది అక్షరపర బ్రహ్మోపాసలకు ఒక్కళ్ళకి మాత్రమే చెల్లింది అని భాష్యకారులు చెప్పబోతున్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేద్దాం మనల్ని మనం ఉద్ధరించుకోలేము మనల్ని ఈశ్వరుడే ఉద్ధరించాలి ఉద్ధరిస్తాడు ఇప్పుడు అనన్యనైవ యోగేన మాం ధ్యాగంత ఉపాసతే తప్పతో ఉద్ధరిస్తాడు ఇవి ఈ వాక్యాన్ని మహాత్ములు ఎలా వర్ణిస్తారంటే నన్ను నేనే ఉద్ధరించుకుంటాను మాట కల్లా ఈశ్వరుడు నన్ను ఉద్ధరిస్తాడు అనేదే సత్యం నన్ను నేను ఉద్ధరించుకుంటాను నో వే నాట్ గోయింగ్ టు హ్యాపీ అంటే అర్థం తేషాం అహం సముద్రత్త ఈశ్వరుడి సంసార సముద్రం నుంచి నన్ను పైకి లాగుతాడు అనే ఆ భరోసా ఇట్ ఈజ్ నాట్ బిలీఫ్ ఇది బిలీఫ్ కాదు విశ్వాసం కాదు బిలీఫ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిన నాకు ఈ పూజ చేస్తే నాకు డబ్బు వస్తుంది దట్ ఈజ్ బిలీఫ్ లేకపోతే ఈ పూజ చేస్తే స్వర్గానికి పోతాను బిలీఫ్ వీ బిలీఫ్స్ అంతేది అంతేగాని ఇప్పుడు నేను చెప్తున్నది బిలీఫ్ ఏమి కాదు ఇట్ ఈజ్ సంథింగ్ దట్ యూ ఎక్స్పీరియన్స్ నేను అనుభవానికి తెచ్చుకున్నటువంటి సత్యం అది సత్యం అలా ప్రకాశిస్తూ ఉంటుంది కానీ మనం అనుభవానికి తెచ్చుకోవాలి మన ప్రాబ్లం సత్యం ప్రకాశిస్తూ ఉంటుంది ఈ సంసారాన్ని మహాత్ములు ఏమైనా వర్ణించారంటే కాకోలూక నిషేవాయం సంసారజ్ఞ ఆత్మవేదినోహ అని కాకి గుడ్లగూబ రాత్రి వస్తుంది రాత్రి పడబోతోంది కాకి గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి బావా బావా ఇంకా చీకటి పడబోతోంది నేను ఇంకా ఆ గూటిలోకి స్థిరపడిపోతాను రెండు మెతుకులు తినేసి ఇంకా గూటులో నేను స్థిరపడిపోతాను ఇంకెందుకంటే చీకటి పడిపోతే నాకు ఇంకేం అనకూడదు గుడ్డిదాన్ని అయిపోతాను కాబట్టి ఇప్పుడే ఈ వెళుతురుండగానే రెండు మెతుకులు తినేసి నేను సెటిల్ అంటుంది గొడ్ల కొడుతాడు ఇప్పుడు గుడ్లకో కొట్టు ఓసానా తెలకెల్లా వాడిపోతుంది వెలుతురంతా మన ముందే ఉంది చీకటి వచ్చేస్తుంది పడుకుని నిద్రపోతానంటావు నువ్వే మూర్ఖులాలవా ఇప్పుడేగా వెలుగు అలా ప్రకాశం ప్రారంభమవుతుంది అని ఉంటుంది గుడ్లకో ఈ సంసారికి జ్ఞానికి మధ్యన ఉండే సంబంధం అలా ఉంటుంది ఏ సంసారము అజ్ఞానిని గట్టిగా బంధిస్తుందో ఆ సంసారము జ్ఞానిని ఏమీ చేయలేదు కాబట్టి అజ్ఞాని సంసారంలో సముద్రంలో మునిగిపోతున్నవాడు తనను తాను ఉద్ధరించుకున్నటన్నది ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ ఈశ్వరుడు ఉద్ధరించవలసినదే కాబట్టి శరణాగతి చేయవలసినదే శరణాగతి యొక్క లక్షణం ఏమిటంటే లౌకికమైన ప్రాపంచికమైన విషయములపై భరోసా లేకుండాట మమ మీద భరోసా విధులు పెట్టుట మమ మమ గృహం మమ పరివార మమ ధనం వాటి భరోసా త్యాగం చేసేటం ఈశ్వరుడు భరోసా తప్ప మమ భరోసా లేదు తర్వాత అంటే మమకార త్యాగం తర్వాత అహంకార త్యాగం చేయాలి నన్ను నేను ఉద్ధరించుకుంటాను నో నేను భక్తి చేస్తున్నాను భక్తి ద్వారా నన్ను నేను ఉద్ధరించుకుంటాను నేను కర్మ చేస్తున్నాను కర్మతో నన్ను నేను స్వర్గానికి పట్టుకుపోతాను ఈ కర్మ ద్వారా నేను ఇది సాధిస్తాను అది సాధిస్తాను ఇదంతా కూడా అహంకారమే నేను జ్ఞానం సంపాదించేసి మోక్షాన్ని నేనే సంపాదించేస్తాను అని వాడు అంటున్నంతసేపు వాడికి మోక్షం దూరంగానే ఉంటుంది ఎందుకంటే అహం అనేది ఎప్పుడైతే బలపడిందో అక్కడ భక్తి బలహీనమైపోతుంది జ్ఞానము గాయబ్బైపోతుంది ఉండదు ఆ అహంకారము పూర్తిగా పోవాలి ఈ వాక్యాన్ని ఆ విధంగా పరిచయాలు చూస్తారు మహాత్ములు తేషామహం సముద్ధర్త నన్ను ఉద్ధరించువాడు ఈశ్వరుడే నన్ను నేను ఉద్ధరించుకోవడం అనేది లేదు కాబట్టి ఈ అభిమానము అహం అభిమానము ముందు మమాభిమానాన్ని త్యాగం చేసి తర్వాత అహం అభిమానాన్ని త్యాగం మాత్రమే ఈశ్వరుడు ఉద్ధరిస్తాడు ఒకప్పుడు మనము నన్ను నేనే ఉద్ధరించుకుంటాను అనే గర్వంలో మనం ఉన్నప్పుడు ఈశ్వరుడు మొట్టికాయ వేసి మన గర్వాన్ని భంగం చేసిస్తాడు గర్వాన్ని ఎంతోసేపు నిలకూడదు గర్వభంగం అయిపోతుంది ఒక కథ చెప్తారు ఇవి పురాణ కథలు ఉంటాయి పురాణ గాథలని మీరు హిస్టారిక్గా అలా ఎప్పుడైంది ఎప్పుడు కలిసేడు అలాగా మొదలుపెట్టకూడదు అది పురాణ గాథలు అంటే అది వాటి మెసేజ్ చూసుకోవాలి తప్ప ఇలా ఇప్పుడైందండి మరి ఆయన ఈయన్ని కలవడం ఏంటి అలా చెప్పకూడదు పురాణ కథల్ని సరైన దృష్టికోణంలో చూడాలి ఈ కథ కూడా మీరు అలాగే చూడాలి శ్రీకృష్ణుడు నోటీస్ చేశాడు ఏమని సత్యభామ చాలా గర్వంగా ఉంది నాంత సుందరి ఎవరూ లేరు అని చాలా గర్వంగా ఉంది ఈ గరుత్మంతుడు చాలా గర్వంగా ఉన్నాడు ఎందుకని నేను శ్రీ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడన్నా శ్రీ మహావిష్ణువు అన్న ఒకటే ఈ పురాణ గాథల్లో ఈ శ్రీ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణుడే ఆయన్ని నేను ఇటు అటు తిక్కుతూ ఉంటాను పైగా నేను మహావేగంగా పయనిస్తాను అని ఆయనకి గర్వం చక్రము చక్రుడు చక్ర చక్రం కూడా చేతనమే కాలము కదా చైతన్యాధిష్ఠితంగానే ఉంటుంది సర్వమును చక్రుడు సుదర్శనుడు అనమాట సుదర్శనుడు ఈ సుదర్శనుడు వీడు కూడా చాలా గర్వంగా ఉన్నాడు ఏమిటి నా ముందు నిలబడగలిగిన వాడు ఎవడు లేడు శిశుపాలుడు దంతవత్తుడు మరో రాక్షసుడు మరో రాక్షసుడు వీళ్ళందరినీ నేను సంహరించి పెట్టాను శ్రీకృష్ణుడికి లేకపోతే శ్రీ మహావిష్ణువుకి నా శక్తి ముందు ఎవరి శక్తి నిలపడదు అని చక్రుడకు సుదర్శనకు గర్వం శ్రీకృష్ణుడు అనుకున్నాడు వీళ్ళందరి గర్వాన్ని ఒక్క ఎఫర్ట్ తోటి ఇన్ సింగిల్ గో వీళ్ళందరికీ గర్వభంగం చేయాలని ఆయన నిశ్చయించాడు నిశ్చయించి గరుత్మంతుడిని పిలిచి అక్కడ చిత్రకూట పర్వతం మీదో లేకపోతే ఎక్కడో పర్వతం మీద ఋష్యముఖ పర్వతం మీదో ఎక్కడో సౌత్లో హనుమంతుడు ఉన్నాడు పెద్ద అయినా ఓసారి నేను కలవాలనుకుంటున్నాను వెళ్ళి తోడు తోలుకురా అంటాడు తోడుక్కొని రమ్ము తీసుకురా అంటాడు అంటే వెళ్తాడు గరుత్మంతుడు మహావేగంగా అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడ హనుమంతుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అప్పుడు హనుమా శ్రీకృష్ణుడు నిన్ను పిలుచుకురమన్నాడు శ్రీకృష్ణుడు అంటే శ్రీరాముడు యొక్క అవతారమే శ్రీరాముడే శ్రీకృష్ణుడైనాడు అదే హనుమంతుడికి తెలుసు ఆ సంగతి నీకు తెలుసు కదా నువ్వు రామభక్తుడివి రాముడే ఇప్పుడు శ్రీకృష్ణ రూపంగా ఉన్నాడే ఇంకెక్కడ రాముడు రాముడు అవతారం అయిపోయింది కృష్ణుడి కింద ఉన్నాడు పూర్తిగా రామరామను భజన చేస్తావు కృష్ణుడికి స్టాయిన్ దట్ యువప్ రామాణ్ స్టార్ట్ కృష్ణ అలా అలా కూడా ఉంటుంది అంటే ఆయన ఉన్నాడు అని సరే లేదు నేను వస్తానులే నువ్వు వెళ్ళాను నువ్వెప్పుడు వస్తావు ఇది టూక్కు టక్కుంటుకుంటూ నువ్వు వచ్చేప్పటికి అయినట్టే ఆయన ద్వారక ఎక్కడో ఉంది ఇది సౌత్ ద్వారకలో ఉందా అండ్ నీకేమో వెళ్ళకూడంగా ఉందా నువ్వు రావడం ఏంటి నా బుధం కూర్చో నేను క్షణాల్లో తీసుకెళ్తాను నీ నువ్వు రాలేవు అంటే చూడు నీ మెసేజ్ ఇచ్చేసావు కదా నువ్వు వెళ్ళు నేను వస్తున్నాను అంటే నిన్ను నిన్ను తోడుకొని రమ్మన్నాడు నేను నిన్ను తీసుకునే వెళ్తా తప్ప అలా వెళ్ళనుట అని భుజం పట్టుకుని లాగపోతే రెక్క పట్టుకుని విసిరేస్తాడు హనుమంతుడు విసిరేస్తే వెళ్ళి ఆ బంగాళాఖాతంలో అక్కడ ఇండోనేషియా దగ్గర ఎక్కడో వెళ్ళి దళితు మంత్రుడు ఎముకలు కూడా కొన్ని వంకర్లు పోయి విరిగి ఆ నీళ్ళలోంచి బయటపడడానికి ఆయనకు ఎంతో టైం పడుతుంది హనుమంతుడు దయచి నిలబడి వీడిని విసిరేసాడు కదా గరుత్ పంతుడిని విసిరేసి ఆ పర్వతమే నిలబడి ఒక్క గెంతు వేసి ద్వారకాలో దిగుతాడు ద్వారకాలోకి వచ్చేస్తాడు వచ్చేప్పటికీ శ్రీకృష్ణుని యొక్క ప్రసాదము చుట్టూ చక్రం తిరుగుతూ ఉంటుంది నేను ప్రసాదంలోకి వెళ్ళబోతుంటే చక్రం అడ్డుకుంటుంది అయ్యే ఎవడు అంటే శ్రీకృష్ణుడు నన్ను రమ్మన్నాడయ్యా నేను హనుమంతుడు నో నాకు మెసేజ్ ఏం లేదు నువ్వు ఆయన రమ్మన్నా కూడా వెళ్ళవు వెళ్ళాము ఏం చేస్తావు ఏం చేస్తావు నా తలకాయ అనేప్పటికీ హనుమతుడు ఏం ఆ గిరగడ తిరుగుతూ ఉంటుంది కదా దాన్ని ఇలా చేతితో పట్టుకుని ఆయన బొగ్గలు పెద్దవిగా ఉంటాయి కదా ఆ బొగ్గ పక్కన పెట్టుకుంటాడు ఆ బొగ్గలో తోసేస్తాడు తోసేసి వెళ్తాడు వెళ్ళేప్పటికీ శ్రీకృష్ణుడు సత్యభామ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు శ్రీకృష్ణుడు సత్యభామతో ఉంటాడు సీతాదేవి రూపంలో ఉండు ఆయన హనుమంతుడు వస్తున్నాడు కదా నేను రాముడు రూపంలో ఉంటాను అని సలహా అంటే సరే అయినా ఆవిడ సీతాదేవి రూపంలో ఆవిడ ఉంటుంది సీతాదేవి ఎలా ఉంటుందో ఏదో కొంచెం ఊహ చేసుకుని ఆ రూపంలో ఉంటుంది ఆమె ఆయన వచ్చి శ్రీరాముడు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి నీ దర్శనమైనది నీ ఆజ్ఞేత నేను వచ్చాను ఏమిటి మహాశ మహాత్మ ఈశ్వర ఏమిటి ఆజ్ఞ అంటే అవి ఏం లేదు నిన్ను గరుక్కుంటున్న పం పంపించాను వాడేమయ్యాడంటే ఏమో నాకు అదంతా తెలియదు నాకు అడ్డొస్తే నేను తోపు మరి ఏదో అయ్యి నేనే ఐ డిడ్ నాట్ సీ హిమ సో హో లగా అవను చక్రం హడి తింటుంటా ఉండాల్ కదా అదేం అయిందంట ఓ అద ఐ యామ్ సారీ అని బుగ్గల తి తిజర్ కరత దారి కొయింది చక్రవని అని ఊర్చేదిని చూడాలనిపించి కించానాయా చాలా సంతోషం ఆరోగ్యం అది బానే ఉంది బానే ఉంది థె రామ నేను ఏమ అనుకొనంటే ఓ కృష్ణుడు తం ఏమటి చెప్పు నీ పక్కని ఎవతాడు రడుతు అంటే అదేందుకే ఆ ప్రశ్న నీకు ఎందుకంటాడు నీ పక్కనే జగదేక సుందరి సీతాదేవి ఉన్నప్పుడు అద్భుతంగా ప్రకాశించేవాడు ఆవిడ ప్రకాశంతో నీకు కూడా ప్రకాశం వచ్చేది ఇప్పుడు ఈవిడెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నావు నీకున్న ప్రకాశం కూడా పోయిందయా అంటాడు అనేప్పటికీ హనుమ ఆయన శ్రీకృష్ణుడు ఏమంటాడు చూడు ఏ దర్కా మామలాహాయ నీకు అలవసరవు నువ్వు వెళ్ళిరా అంటాడు సరే వెళ్ళిపోతాడు ఈ లోపల గరుత్మంతుడు కుంటుకుంటూ వస్తాడు రెక్క విరిగిపోయి కుంటుకుంటూ వస్తాడు ఏమయ్యా గరుత్మృత్తుడు హనుమంతుని తీసుకురామంటే ఎక్కడికి వెళ్ళాడు నేను ఏం చెప్పమంటానండి నన్ను విసిరేస్తే నేను సముద్రంలో పడ్డాను వెళ్ళి సత్యభామ సిగ్గుపడిపోతుంది అప్పుడు సీతాదేవి సౌందర్యం నేను సుందరుడని గర్వించాను ఎంత పొరపాటు చేశాను అని ఆమెకి గర్వభంగం అయిపోతుంది సుదర్శనుడికి గర్వభంగం అయిపోతుంది గరుత్మంతుడికి గర్వభంగా అయిపోతుంది హనుమంతుడు తన దాని తాను వెళ్ళిపోతాడు ఇది కథ కాబట్టి శ్రీకృష్ణుడికి అత్యంత ఆప్తుడైన భక్తునికి కూడా భక్తి పేరుతోటి అభిమానము ఉండడానికి వీల్లేదు రక్షించేది భక్తియా కాదు సాధనయా కాదు నన్ను నేను రక్షించుకుంటానా కాదు మరి రక్షించేది ఎవరు ఈశ్వరు నా వంతు కర్తవ్యం నేను చేయటమే తప్ప రక్షించేది ఈశ్వరుడే సాధన యొక్క బలం చేత నేను రక్షింపబడను ఈశ్వరుడికి శరణాగతి చేసే నేను ఈశ్వరుని అనుగ్రహం చేతనే నేను రక్షింపబడతాను అనేటువంటి పూర్తి మమకార అహంకార త్యాగము శరణాగతి యొక్క ప్రథమ ప్రధాన లక్షణము అటువంటి వారిని ఈశ్వరుడు తప్పక ఉద్ధరించును దాంట్లో సందేహం లేదు మళ్ళా అది ఎవరికి వారికి హృదయంలో అనుభవానికి కూడా వస్తుంది ఈశ్వరుడు ఎన్నో సందర్భాల్లో నన్ను ఇప్పటికే అనేక సందర్భాల్లో ఉద్ధరించి ఉన్నాడు అని ఎవరికి వారు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఆ దృష్టి తయారు చేసుకోగలిగితే చూడగలిగితే భవిష్యత్తులో కూడా నన్ను ఈశ్వరుడే ఉద్ధరించగలుగుతాడు ఉద్ధరిస్తాడు నిశ్చయముగా భవామి నచిరా పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ పూర్ణశ్చి